ప్రస్తుతం ప్రభా పరిశుద్ధ గొప్ప దేవ మీకు వందనాలు రజ యేసు క్రిస్తు నామం బట్టి రజ ఆన్లైన్ ప్రార్థనలు కూడిన ప్రభ రాణుని బిడ్డలను మీరు త్వరగా రప్పించండి ప్రభు మహిమగల దేవ సర్వోన్నత రాజా మీకు వందనాలు ప్రభు మీ కొరకై తీర్మానం చేసుకున్న ఈ జీవితాలు ప్రభు మీరు అక్కడ అనంతరం వరకు ఈ దేవ ప్రభా పరిశుద్ధ నడిపింపు చేత నడిపింపబడాల మీ కొరకై ప్రభా అనేక ప్రజలను ప్రభ యొక్క వెలుగులోకి నడిపించాలా ప్రభు దేవ మీరే వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి దేవ మీకు వందనాలు ప్రభా శోధనని శ్రమలని జయించే ప్రభా ఆ యొక్క ధన్యత దయచేయండి ఆ యొక్క విజయాన్ని మాలో నింపని ప్రభావ అత్యస్వరూపి ఆత్మస్వరూపి మృత్యుంజేయడా ఆకాశాన్ని భూమిని శ్రయించిన మా మహా గొప్ప సర్వోన్నత దేవ పరిశుద్ధరా మీకు వందనాలు ప్రభా మీ నామంకే యుగ యుగములకు మహిమ కలుగును గాక హలలుయ సర్వాధికారి సర్వోన్నత దేవ మీకు అన్న ప్రభావ తోడుగా నీడగా ఉండి మీరే మహింపందమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ హలుయీవా हृदयमूलो प्रवहिमपचियुमया शरीरक्रियालनीयो नलोनसीमपचियुमया शरीरगृहलनीयो नलोनसीमपचियुमया जीवनलीनी నారుదయాములో ప్రవహిం పచేయ మయా జీవాణాదిని నుదయా తిరిగి జీవిం యం కలనియూ తి జీవిం పచేయ మయా జీవానాని నృదయా ములో ప్రవహీ పచేయ మయా జీవానాని నృదయా बलहीन समयमलो बिनु बलमु प्रसादिंचमु बलहीन समयमलो नको बलमु प्रसादिंचमु जीवा नादेनी नृतयमलो प्रवहिंपचये उमया జీవనాదిని నృదయములో ప్రవహింప చేయమయ ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయమయా ఆత్మీయ వర జీవనాదిని నృదయములో ప్రవహిం పచేయ మయా జీవనాదిని నృదయములో ప్రవహిం పచేయ మయా హల్లే Hallelujah, amen, amen, hallelujah, amen. Jeevanadini narudaya mulo, pravahim pache yumaya. Jeevanadini narudaya mulo, pravahim pache yumaya. Hallelujah, praise Lord. Inna.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 జయ జయ నాదములో నాగటిపై చెయ్యి వేసి నేను వెనుక తిరిగి చూడ నిన్నడూ నాగటిపై చెయ్యి వేసి నేను వెనుక తిరిగి చూడ నిన్నడు విష్ణు సేవా కులములో దున్నుకొంటూ సాగి పడండి పోడం పడండిపోవడం చిక్కులాముగా గీతములు పాడి గితములు పాడి జయ జయ నాదముతో జయ జయనాదముతో నాజు జీవిత యాత్రలో లోకంబులు కెరటంబులపై నాజు జీవిత యాత్రలో లోకంబులు కిరటంబులపై సేవా పొలములోంటు సాగిపోదాం పోదాం ఏసుని శిక్షుల జయ జయనారము జయ జయనారమ్మతో మాడని మమతలన్నిటి ందములను మాడని మమతలన్నీ వీడని బంధములను శిలలతో సిలువకు కటి క్రీస్తుతోడ సాగి వెళ్ళడం పదండిపోదాం పదండిపోదాం ఏశుని శిష్యునాముగా గీతములు పాడి గీతములు పాడి జయ జయ నాదము జయ జయ నాదముతో విస్మరించు పరిస్థితులను లోకును విస్మరించు పరిస్థితులను లోకును ఆశింపకను ధైర్య సాహసంబులాతో జయ బీరిత్సాగి వెళ్ళడం గీతములు పాడి పాడి జయ జయనాడము జయ జయనాడము హల్లు హల్ అల్లూయా హల్ అల్లు హల్లు అల్లే హల్ అల్లే హల్ Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah, Hallelujah, Hallelujah padandi podam padandi podam yesuni sishulamuga gitamulu paadi gitamulu paadi jaya jayana jamutho jaya jayana jaya jamutho జయ జయనాథముయా పరశుధురా బాబు తండ్రి ఏసయ్య మీ కృతజ్ఞత స్థితులు స్వశాలు అర్పించుకుంటున్నాం నైనా ఈ ఉదయం నుంచి ఇంతవరకు మళ్ళీ కాచి కాపాడినందుకు మీకు ఎంత బంధనాలు ప్రభావ ఈ సాయంత్రం సమయం నుండి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించ తిరిగి వచ్చినాం ప్రభావ మా తను మాట్లాడండి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభావ మీ వాక్యం విడుదలవుతూనే ప్రభ నేను తల్లి మళ్ళీ మీ యొక్క కనికరం మీ కృప మా మీదికి వస్తుంది ప్రభ దాన్ని స్వీకరించకపోతే తను మరి మాకు ఆదరణ లేదు నేను మాకు నిర్ధానం లేదు ప్రభ మాకు సమాధానం లేదు ప్రభావ అవును నేను వాక్యం బయలుదేరుతున్నాయి వెలుగు ప్రభ చీకటి పాట పంచలు అవుతుంది ప్రభ అలాంటి వాక్యం పట్ల మాకు ఆసక్తి పుట్టించమని ప్రార్థిస్తున్నాం ఇప్పుడు ధ్యానిస్తున్న వాక్యాన్ని తిమ్మల్ని గ్రహించేలాగా మా యొక్క ఆత్మీయ నేత్రీపని ప్రార్థిస్తున్నాం వాటిని గ్రహించడమే కాదు ప్రభా మేము అవలంబించుకోవాలా మా జీవితాల్లో అనేకలకు దాన్ని ధైర్యంగా ప్రకటించాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అదని నడిపించమని ప్రార్థిస్తున్నాం మేము ఉంటున్న కాలం బహుశ్రమల కాలం తండ్రి ఇక్కడ చూసిన స్థితి పతనం కావడం చూస్తున్నాం ప్రభా ఇక్కడ చూసిన అల్ల అల్ల కలము అల్ల జడి కూడా సమాధానం లేదు నేను ప్రపంచం అదే రీతి ఉంది ప్రభా కానీ ప్రభావ మిమ్మల్ని మీరు కాచి కాపాడుతున్నారు ప్రభావ మీరు మమ్మల్ని భద్రపరచుకున్నందుకు మీకు ఎంతో బాధనాలు తండ్రి అటువంటి తను మళ్ళీ సేవా జీవితంలో మమ్మల్ని నడిపించి వీటన్నిటిని మనం ఎట్లా ఆ ప్రభావ అందరి నిమిత్తం మీరు మమ్మల్ని తండ్రి కాబట్టి నేను ప్రతి విధేయత చూపించి ముందు పోయే బిడ్డలుగా మమ్మల్ని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని తమ్మల్ని కాచి కాపాడండి ముఖ్యంగా మమ్మల్ని అందరినీ తను మళ్ళీ మీరు ఆక్రవసపరచుకోమని ఏ సువ క్రిస్తున్న ఆ మమ్మల్ని ప్రార్థిస్తున్నాం ప్రకటన గ్రంథంలోని పన్నెండవ అధ్యాయాన్ని మనం కొన్ని నెలల నుంచి ధ్యానిస్తున్నాం ఆల్మోస్ట్ ఒక టూ మోర్ దెన్ టూ మంత్స్ అయిపోయినట్టుంది పన్నెండవ అధ్యాయము మొత్తము లక్ష మందికి సాదృశ్యం వారికి సంబంధించిన బోధ మనం ధ్యానిస్తా ఉన్నాము ఈ అధ్యాయం ముగింపులో గోపజనం ఏ రీతిగా శ్రమల గుండా అన్న విషయాన్ని మనం చూస్తున్నాం చివరి వర్షానికి వచ్చేప్పటికీ వీళ్ళందరూ శ్రమల గుండా అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ స్త్రీ ఎవరో నెడితి బహు ఆశ్చర్యంకరంగా విశదీకరించబడింది బైబులంతా చిహ్న పరంగా చెప్పబడిందన్న విషయం మనకు తెలుసు ప్రతి విషయాన్ని చిహ్న పరంగా చెప్పబడింది ఎందుకంటే పరలోకంలో వాళ్ళు సంభాషించే భాష విధానాలు వేరే ఈ లోకస్థలు సంభాషించే భాష విధానాలు వేరే మన చదువులు వేరే వారి జ్ఞానం వేరే కాబట్టి వారి జ్ఞానం ఇక్కడ మనకు అర్థం కావు కాబట్టి వారి జ్ఞానము మనం అర్థం చేసుకోవాలంటే వారి నడిపింపు మనకు అవసరం వారిలోకంలో దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడుతూ ఉంటారు కదా ప్రతి ఒక్కరూ ఈ లోకంలో కూడా అంతే పరిశుధాత్మ చేత నడిపింపబడుతున్నాయి ఆ వాక్యాలు మనకు అర్థం కావు కాబట్టి పన్నెండవ అతిథాయం అంతా సూర్యుని ధరించుకున్న స్త్రీ ఒక స్త్రీ అన్న విషయాన్ని అక్కడ మనం ధ్యానిస్తూ ఉన్నాం ఆరణ్యంలోని ఒక స్త్రీ అని కూడా ధ్యానిస్తూ ఉంటుంది ఈ యొక్క అంశం సూర్యుని ధరించుకున్న స్త్రీ అని లేక ఆరణ్యంలోని స్త్రీ అని వాక్య అంశంలాగా దాన్ని స్వీకరిస్తూ ఉంటారు కాబట్టి మనం సూర్యుని ధరించుకున్న వాళ్ళం ఆయన్న జీవితం జీవిస్తున్నాం అది అర్థం చేసుకోవాల్సిన విషయం కాబట్టి లక్ష నలభై నాలుగు మందికి సాదృశ్యంగా ఉన్న స్త్రీ తన జీవితం ఏ రీతి ఉందన్న విషయాడు జ్ఞాపకం తన సూచనని గ్రహించగలదు అని మొదటి వర్షంలో చూస్తున్నాం సూర్యుని ధరించుకుంది కాబట్టి వెలుగుమయమైంది తన వెలుగు సంబంధి కాబట్టి వెలుగుమయమైన ఈ స్త్రీ లేక సకల గోత్రందల నుంచి భూలోకం నుంచి కొనబడిన వారు వీళ్ళు కాబట్టి భూలోకము అంటే మతపరమైన జీవితానికి సాదృశ్యం మతపరమైన జీవితం నుంచి బయటికి తీసుకొచ్చిన వాళ్ళు అన్నట్టు వీళ్ళు కాబట్టి మిగిలిన చిన్న గుంపు అన్నట్టు ఇది లక్ష చిన్న గుంపే ఒక రీతిగా చెప్పాలంటే కాబట్టి ఆ చిన్న గుంపుని దేవుడు భద్రపరుచుకున్నాడు భద్రపరుచుకుంటుడు ఈ యొక్క వాక్యం జ్ఞాపం అయితే ఈ స్త్రీకి కూడా క్రీస్తు కలిగిన మనసు కలిగింది ఆయన ఏ రీతిగా అయితే అనేకులని తన బిడలుగా చేర్చుకున్నాడో ఈ స్త్రీ కూడా అనేకులని దేవుని కొడుకు కనాలనేసి ప్రయాస పడుతుంది చేస్తూ రాకరి కొరకు సిద్ధపరచలా అన్న ప్రయాసంతో ప్రసవ వేదన పడుతుంది చూడండి ప్రసవ వేదన దేనికి సంబంధించిందంటే రక్షణ సేవా జీవితానికి సంబంధించింది బహుభయంతో కూడింది బహు వేదనతో కూడింది బహుశ్రమతో కూడింది ఏం జరుగుతుందో తెలియదు అన్న దాన్ని ఏమంటాం ప్రశ్నార్థకంగా ఉండే జీవన విధానం కాబట్టి ఈ స్త్రీ ప్రసవేదన పడుతుంది నొప్పులతో కేకలు వేస్తుంది దేవ ఇట్లా ఉంటుంది అన్నట్టు లక్ష నలభై వేదన ఎవరు గ్రహించలే దేవునికి తప్ప ఎవరికి వీరి సేవా విధానం వీరు ఎంతగా ప్రయాసపడతూ ఉంటారు మీరు బయటికి చూపించుకునే ప్రయాసం కాదు వీళ్ళది కానీ ఆత్మ ఆత్మాభిషేకం ఉన్నవాడు వివేచం ఉన్నవాడు వీళ్ళ సేవా జీవాన్ని గ్రహించగలడన్నట్టు ఎంత భయంకరంగా ఉంటుంది వీళ్ళ శ్రేమ ఎంత భయంకరంగా వీళ్ళు పోరాడుతూ ఉంటారు ఎటువంటి స్వార్థం లేకుండా ఎటువంటి ఆసక్తి లేకుండా ఈ లోకం మీద ఎంతో త్యాగపూరితంగా మన ప్రభు ఏ రీతిగా అయితే సేవ వీరు కూడా అదే రీతిగా ఆసక్తితో త్యాగపూరితమైన సేవ చేస్తూ ఉంటారు వీళ్ళు ఈ విధానం కాబట్టి మూడవ వచనంలో మనం చూస్తున్నాము సైతనుడు ఏ రీతి విషయాన్ని తర్వాత వాడికి ఏడు తలలు పది కొమ్ములు అన్న విషయం అర్థం చేసుకుంటాం ఇది నేను త్వరని ఆరంభించబోతున్న అంశము ఘట సర్పంకు ఎందుకు ఎర్రగా అది తర్వాత దానికి ఏడు తలలు ఎందుకు దానికి పది కొమ్ములు ఎందుకు దాని తల మీద ఏడు కిరీటములు ఎందుకున్నాయి ఏడు తలలు కాబట్టి ఏడు కిరీటములు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ దేనికి సంబంధించినాయి అనేది మనం బహుతరలు ధనిస్తున్నాయి ఇంతకుముందు ఎప్పుడు కూడా ధనించలేదు వాటిని మనం ఎందుకంటే ఈ ఏడు కిరీటములు ఏడు తలలు దేనికి సంబంధించింది అన్న విషయం తర్వాత బహుదీర్ఘంగా నాలుగవ వచనము ఐదవ వచనాన్ని మనం ధ్యానించినాం తర్వాత ఆరవ వచనము గురించి కూడా మనం ధ్యానించినాం ఈ ఆరో వచనాన్ని చూసినప్పుడు ఏలియా జీవితం జ్ఞాపకానికి వస్తూ ఏలియా కూడా తను ఎట్లా ఆ ప్రాంతానికి ఇది మన దక్షిణ భాగానికి వచ్చిండు దక్షిణ భాగానికి వచ్చి దక్షిణ ప్రాంతంలో వచ్చి ఆయన ఒక గుహలో తన జీవితాన్ని కాపాడుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం బహుధైర్యవంతుడు అయినా కానీ ఎందుకు భయపడి వెళ్ళిండు ఒక రెండు రోజుల క్రితం నేను దాన్ని చూపించిన ఒక ప్రాంతంలో వాక్యం చెప్తప్పుడు ఆయన ఎజబేలను చూసి భయపడిపోలేదు అని చాలామంది అదే రీతిగా అనుకుంటున్నారు యజపేళ్లను చూసి భయపడిపోయిండు కానీ నేను వాక్య చూపించిన యజపేలను చూసి భయపడిపోలే అయినా ఆయన నిరుత్సాహంతో పోయిండు నేనేం లాభం ఇంతగా ఇంతగా ప్రయాసపడి బయలుదేవత ఆరాధనని నేను మానిపించిన బయలుదేవత ప్రవర్తన చంపించిన అయినా కానీ విశాల్పల్లలో మార్పు రాలేదు వాళ్ళు బహు కఠినులు ఉజ్జీవం వస్తుంది అనుకుంటే ఆ బలి పశువు దహించి పడినాక ఆకాశం నుండి అగ్ని దిగొచ్చినాక అవన్నీ కళ్ళారు చూసినా ఆహాబు మారతడు మారలే మారిపోయి భార్యను రెచ్చగొట్టినాడు అన్న విషయాన్ని ఇతను గ్రహించగలుగుతున్నాడు తర్వాత ఇస్రాయల్ ప్రజలందరూ పెద్దలలో ముఖ్యంగా ఇతనికి వ్యతిరేకంగా లేచినరు ఇతన్ని పాడి అంటే ఆ బయలు దేవత ఆరాధనలో ఆ పెద్దళ్ళకి బిజినెస్ జరిగేది ఆ బిజినెస్ అవకాశాలన్నీ పోగొట్టుకున్నారు వీళ్ళు ఏలి అవ్వాలన్నా కాబట్టి డబ్బులు పోగొట్టుకున్నారు కాబట్టి బిజినెస్ ఆపర్చునిటీస్ పోగొట్టుకున్నారు కాబట్టి ఏలియాన్ని చంపాలా అని తీర్మానించుకున్నారు వాళ్ళు చేసేవాళ్ళు భయంతో కాదని నేను ఆ వాక్యాన్ని చూపించిన మొదటి రాశుల గ్రంథంలో పంతొమ్మిదో దీం అనుకుంటా అక్కడ దీర్ఘంగా దాన్ని చూపించిన కాబట్టి ఆయన బహు నిరుత్సాహంతో కురింగిపోయి ఎంతగా నేను ఇంత సేవ చేసినా గానీ ఇస్రాయల్ ప్రజలు మార్పు చెందలే వాళ్ళలో ఉద్యమం వస్తుందనుకుంటే ఉద్యమమే రాలే అని దుఃఖంతో వెళ్ళిపోయి అదే మనము పౌలు జీవితంలో కూడా చూస్తాం ఎంతగా ప్రయాసపడ్డా ఆ సంఘాలన్నీ అవి ఏడు సంఘాలు కదా రోమా సంఘం మొదలుకొని ఎస్లోనికా సంఘం వరకు అవి ఏడు ఆ ఏడు సంఘాల కొరకు ఎంతగానో ప్రయాసపడి ఆయన తన జీవితం దారబోసిండు ఆయన అంతకంతకీ ప్రతి పత్రికలో చెప్తారాయన పౌలు రాసిన ప్రతి పత్రిక ప్రతి సంఘము చెడిపోతుంది అని మీరు ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికన్నా మారండి అని పత్రికలు రాసేడు అదే రీతిగా ప్రకటన గ్రంథము రెండు మూడు అధ్యాయాలు చూసినప్పుడు ఆ ఏడు సంఘాలు పౌలు స్థాపించిన సంఘాలే కానీ వ్యూహానికి అప్పగించేడు వాటిని ఆయన చనిపోక ముందు వాటి బాధ్యత నీదే అప్పటికి వృద్ధాప్యంలో ఉన్న యోహాను భక్తుడు చెరపట్టబడి బహుగా హింసింపబడి పద్మాసు దీపంలో పడవేయబడ్డప్పుడు కలిగిన దర్శనం ఆ సంఘాలని హెచ్చరించిన దర్శనాలు రెండవ అధ్యాయం మూడో అధ్యాయంలో అక్కడ కూడా ఏడు సంఘాలే అంటే మొత్తం పద్నాలుగు సంఘాలు స్థాపించాడు పౌలు అంటే ఒక్కొక్క సంఘము ఒక్కొక్క పట్టణానికి సంబంధించింది అంటే ఒక్కొక్కటి ఒక మెయిన్ మెయిన్ చర్చ్ కొన్ని వందల సంఘాలు అన్నట్టు ఉదాహరణకి ఎఫ్ఎస్సి సంఘం అంటే ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్న సంఘాలన్నీ దానికి ఎందుకు వస్తాయి అదే రీతిగా తెసలోనికా సంఘం అంటే తెసలోనికా అనేది పట్టణం ఆ పట్టణంలో ఉన్న సంఘాలన్నీ దీనికి ఎందుకు అన్నట్టు అయితే మెయిన్ చర్చికి లెటర్ రాస్తున్నాడు వాళ్ళు అక్కడ చదివాక ఆ బ్రాంచ్ చర్చ సల్లా ఆ రోజులలో పత్రికలు అట్లా భద్రపరచబడ్డ ఈ పత్రికలు లేకుంటే మనకు దొరకకపోయ్ది మనకు ఈ కాలాన్ని అంతేగా ప్రయాసపడి ఆయన చనిపోకముందు ఏడు సంఘాలు ఆయన చనిపోయినాక ఏడు సంఘాలు ఆయన స్థాపించినాయి అంతగా అంతకు చెడిపోవడం కాబట్టి ఎందుకు చెడిపోయినాయి అన్నప్పుడు నేను అనేక పర్యాలు మీకు చూపించింటా కూడా పాత నిబంధన విధానాలు తెచ్చుకుంటే చెడిపోతుంది చర్చ్ పాత కాలపు ఆచారాలు తెచ్చిపెట్టుకుంటే చెడిపోతాయి ఎందుకంటే పాత కాలపు సంఘము తొలమూను కట్టిన మందిరం అది చెడిపోయినట్టు మనము ఎన్నిసార్లు చూసినాం ఏహెచ్కల్ గ్రంథంలో చూస్తాం బహు విశేషంగా అది చెడిపోయింది సమస్త చతుస్పాద జంతువులకి వాళ్ళు ధూపం వేసిన పెద్దలు అది ఏహెచ్కెల్ కండంలో నుంచి లోపల ఏం జరుగుతుందో అంత తేటగా చూస్తున్నాడు ఆ మందిరంలో నుంచి నీళ్లు గడప నుంచి నీళ్లు బయటికి వెళ్ళిపోవడం అనే ఒక బోధ కొన్ని సంవత్సరాల నేను చూపించిన ఎప్పుడన్నా అవకాశం అంటే మరోసారి చూస్తాం మనం అదొక ప్రవచనం ఆ మందిరము గడప నుంచి కింది నుంచి నీళ్లు బయటికి వెళ్ళిపోయినాయి ఇది మనం చూస్తూ ఉంటాం అదే రీతిగా మలాహీ గ్రంథంకి వచ్చేటప్పటికి ఎంత చెత్తగా తయారైందో ఆ సంఘం తెలుసు దాని తర్వాత హేరో కాలంకి ఆ సంఘములో వాళ్ళు బిజినెస్ చేసిరని కూడా మనం చూస్తాం సొలమును కట్టిన మందిరంలో మరమతు చేపించినప్పుడు దాన్ని హేరదు కట్టిన మందిరం లాగా పరిగణించినప్పుడు దాంట్లో వాళ్ళు గొర్రెలను అమ్మడము పిచ్చుకలను అమ్మడము రూకలు మార్పిడి చేయడము అన్ని బిజినెస్లు చేసినారు మందిరంలో కాబట్టి దొంగల గుహగా మారింది ఆ రోజు అయితే ఆ పాత కాలపు మందిర విధానాన్ని ఈ రోజు తెచ్చిపెట్టుకుంటే అదే ఆత్మ ఈ చర్చస్ ని రోజు బిల్డింగ్స్ తెచ్చిపెట్టుకున్నారు అలంకరించుకొని సులోమనే రీదిగా భవం గంభీరంగా అలంకరించుకుండో ఈరోజు సంఘాలు అట్లా రంచుకున్నాయి కానీ దేవుని దృష్టిలో నూతన నిబంధన విధానంలో బిల్డింగ్స్ లేవు ప్రతి ఇంటింటే చర్చ నడిపించుకోవాలా అట్లా చేసుకోకపోవడం వల్ల చర్చెస్ మీద అటాక్స్ జరుగుతున్నాయి ఈరోజు ఆ రోజు కూడా అట్లనే జరిగినాయి రెండు వేల సంవత్సరాల క్రితం కూడా జరుగుతున్నాయి ఎందుకు అంటే స్వహస్తాల మనుషీల కట్టబడ్డ మందిరంలో నేను నివసించనని దేవుడు నువ్వు ఎంత పెద్ద చర్చ కట్టుకున్నా బిల్డింగ్స్ కట్టుకున్నా అందులో ఉండడు ఏశప్రభు యశు ప్రభు నీ దేహంలోనే ఉంటాడు ఎందుకంటే నీ దేహమే ఆయన ఆలయం ఆయన నివసించాలంటే నీ హృదయ నివసించాలా ఆయన ఆహ్వానిస్తూనే వస్తాడు నీ మందిరంలోనికి వెళ్ళి లేకుంటే చేస్తున్నావు క్రైస్తవ జీవితంలో మందిరాలకి ప్రాధాన్యత ఇస్తున్నావు అక్కడ పోవాలి ఇక్కడ పోవాలా ఇట్లా కట్టాలా అట్లా కట్టాల ఒకటి మించి ఒకడు కట్టాలా కాబట్టి అంతా డబ్బులన్నీ వృధా చేసుకున్నారు సమయం అంతా వృధా చేసుకున్నారు వయసు అంతా చేసుకున్నారు ఆ రీతిగా తెచ్చిపెట్టుకోవడం వల్ల ఆ పాత దుర్ దురాత్మలన్నీ అందులోకి వచ్చి కూర్చున్నాయి అనేసి ఎన్నిసార్లు నేను బిగి చూపించిన యోహను పత్రికల్లో యోహను భక్తులు అంటున్నాడు మీలో నుంచి అనేక మంది అంత్యక్రీస్తులు బయలుదేరి అని దుష్టాత్మలు మా లోపలికి వెళ్ళే అన్నాడు అందుకు వాటితో మనకు సహవాసం లేదు మనం బయటికి పిలబడ్డ వాళ్ళం కాబట్టి ఘట సర్పము వాడి లోపలు ఆ వాక్యంగా అర్థం చేసింది అంత్యక్రీస్తులు లోపల నుంచి వాడికి తెలుసు మనుషుని ఎట్లా మోసగించాల కానీ లక్ష నలభద్ నాలుగు వేల మందిని మోసగించలేడు వాడు అందుకు మనమంటే వానికి అసహ్యం అందుకు వాడికి మనమంటే ఎక్కడని కోపం నాలుగో వర్షంలో మనం చూసినాం ఆ యొక్క ఆ స్త్రీ ఎదుట నిలిచుండడం కాబట్టి వాడికి ఎట్లా ఇష్టమే లేదన్నట్టు మనమంటే బహు అసహ్యం కోపం అన్నట్టు వాడికి కానీ మనల్ని ఏం చేయలేడు ఎందుకంటే మనం ముద్రించబడ్డ వాళ్ళం మన చుట్టూ దహించు అగ్ని ఉంది కాబట్టి వాడు మనల్ని ముట్టలేడు అదే రీతిగా మన ఎదుట ఉండి మనల్ని దూషించడము ద్వేషించడము వ్యతిరేకంగా మాట్లాడడం మన గురించి చేస్తూ ఉంటాడు వాడు వాడు చేస్తాడు వాడు ఆత్మ కాబట్టి వాడి అనుచరుల ద్వారా చేపిస్తూ ఉంటాడు కానీ మనం మటుకు దేనికి చలించాం ఎవరు ఏమనుకున్నా మన గురించి వ్యతిరేకంగా మాట్లాడినా వారు రెచ్చిపోయారు దశలేదు మీరు ఏం చేస్తున్నారో తెలియదు ప్రభు వారిని క్షమించమని ప్రార్థన చేస్తాం మనం చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడతారు మన గురించి మన వెనకల గురించి ముఖ్యంగా మన మొహమ్ముందు మాట్లాడరు మన వెనకలా మాట్లాడతారు అది దుస్తుని విధానం అని కానీ మనకు తెలిసినా కూడా మనం రియాక్ట్ కాం ఎందుకంటే వాడు ఎట్లా వాడుకుంటాడో మనుషు అని మనకు తెలుసు మనం ఎన్నో చూసినాం ఇంతకుముందు కాబట్టి మనం వానికి అవకాశం ఇవ్వం వాడు ఏ మనిషి ద్రూపకంగా వచ్చినా వ్యతిరేకంగా మాట్లాడినా మనం దానికి స్పందించాం ఎందుకంటే యేసుప్రభ ఆ విషయాన్ని మనతో మాట్లాడుతుంటాడు వాడు ఇష్టం ఉంటే ఎవడన్నా కోరుకుంటాడు దేవుని సన్నిధిగా నాకు వాడు కావాలని పేతురు చెప్తారు కదా ముమ్మారు నిన్ను వాడు కోరుకున్నాడు దేవుని దగ్గర నాకు ఇచ్చేసి పేతుర్ని అని ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది దేవుడు ఎట్లా అడుగుతాడు దేవుని దగ్గర పోయి నాకు కావాల పేతురు పేతురులో ఏదో శరీరమైన బలీనతలు ఉంటేనే కదా అడిగేడు వాడు యువహాన్ని ఎందుకు అడగలేకపోయాడు వేరే శిష్యులను ఎందుకు అడగలేకపోయాడు ఇస్కర్ యూత్ అయితే వాడు వాడు సైతానే అని వాక్యం ఇష్కర్ యూత్ యూధ్ అని అక్కడ వాక్యం ఇంకో స్థలంలో వాణిలో ప్రవహించను అని కూడా ఉంది కాబట్టి ఈ దేవుడు ప్రతి దశలో కాపాడుకుంటూ వస్తుంటే ఎందుకంటే ఆమె మీద ఎటువంటి నింద లేదు ఆమెలో ఎటువంటి అబద్ధం లేదు మోసం లేదు కాబట్టి మనం సత్యాన్ని అన్వేషించే సత్యాన్ని ప్రకటించే కాబట్టి వాడు మనల్ని ముట్టలేడు అబద్ధాన్ని ఆశ్రయించే వాళ్ళకి సైతాను ఆత్మని దేవుడు పంపిస్తాడు మోసపుచ్చు ఆత్మను పంపిస్తాడని దర్శనం రాసిన రెండో పత్రికలో మనం చూస్తాం అనేక పర్యాలు కాబట్టి ఇవన్నీ మనం బహుదీర్ఘనించినాం పోయిన వారము అటు వారం మనం చేయలేకపోయినాము అటుపోయిన వారం పద్నాలుగవ వచనంలో మనం చూస్తున్నాం ఆ స్త్రీ వే వేదన పడుతూ బహుశ్రమతో గొప్ప జనాన్ని ప్రసవిస్తుంది మగ శిశువు అంటే మగ శిశువుకి సాదృశ్యం అర్థం చేసుకోవాల మగ శిశువు అంటే పసివు పసిపిల్లలు అని అర్థం వాటి వీళ్ళు పసిపిల్లలే పాలు తగ్గేటోళ్ళే గొప్ప జనం వాళ్ళు ఎప్పుడు పెద్దగా కావాలా ఎప్పుడు ఈ సత్యాలు తెలుసుకోవాలా బహు కష్ట గట్ గట్టి పదార్థాలను వాళ్ళు ఎప్పుడు నమ్మిలి మింగాలా వారి జీవితాలలో చాలా లేట్ చాలా లేట్ కొందరు జీవితాలలో ఇటువంటి సత్యాలు ప్రకటించబడడం బయలుపరచబడడం స్వీకరించడం బహు లేట్ అయిపోతుంది లేట్ అనుకోవద్దు మనం మన జీవితాలలో అది ఆయన కనికరం ఆయన కృప మీ జీవితంలో ఈరోజు అనుగ్రహించండి ఆ సత్యాన్ని కొందరు జీవితాల్లో కొన్ని సంవత్సరాల క్రితం మన అనుగ్రహించండి అంతే తేడా మనం పాత గడిచిపోయిన దినాల గురించి ఎప్పుడు బాధపడద్దు ఎప్పుడు దుఃఖపడద్దు అయిపోయింది నా డేస్ అయిపోయింది అనుకోద్దు ప్రతి క్షణం ప్రభులను ఆనందిస్తూ ఈరోజు మనకి ఇచ్చండి దేవుడు దాన్ని బట్టి వదనాలు ఆయన ఎంత కాలం నడిపిస్తే అంతకాలం మనం ఆయనకు వదనాలు చెప్తూ ముందుకు పోతూనే ఉంటాం అది మన పిలుపుకు సంబంధించినది అయితే ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు చూపించాలనుకుంటున్నా పోయిన వటుపోయిన వారం మటుకు ఆయన మనకి పక్షిరాజు రెక్కలు అనుగ్రహించండు ఎందుకు తప్పించుకొని పోవడానికి సైతానికి దొరకకుండా సైతాను ఏం చేసాను అనేది మనము పదిహేను వర్షంలో చూస్తున్నాం లక్ష మందిని వాడు ఎట్లా కుట్రీకి చూస్తుండని పదిహేనవ వర్షంలో కాబట్టి నువ్వు వాడికి ఛాన్స్ ఇవ్వద్దు నీ నోట్ల నుంచి దూషణ మాటలు రానియద్దు ఎవరి గురించి కూడా తప్పుడుగా మాట్లాడద్దు మనము ఎవరికి తీర్పడలం కాదు కదా లోకంలో ఎవరిని తీర్పు తీర్చొద్దు ఎవరి గురించి కూడా వ్యతిరేకం మాట్లాడద్దు ఎందుకంటే ఎవడు కరెక్ట్ ఎవడు కరెక్ట్ కాదో నువ్వు వన్వి తీర్పు తీర్చడానికి ఆయన దేవుడు కదా తీర్పా తీర్పు తీర్చాల్సింది అనేక పర్యాలు నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేటప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్లలో ఈ విషయాలు చెప్తా ఉంటాను నేను ప్రతిసారి నువ్వు ఏళ్ళు చూపించినప్పుడు ఒక వ్యక్తికి ఇట్లా ఫోల్డ్ చేస్తావు నీ చేసి సూటిగా చూపించే ఏళ్ళు చూపిస్తుంటే నీ మూడు రేళ్లు నిన్ను చూసూచిస్తుంటాయి నీకే నీ దుక్కే తిప్పి ఉంటాయి అవి భర్త సూచించే వేలు మటుకు ఎదుటి వ్యక్తికి చూపిస్తున్నావు ఒకవేలు వేలు నీకేమో మూడు వేలు చూపించుకుంటున్నావు తర్వాత నీ బొటన వేలు పైనకు పెడుతున్నావు అంటే దేవుడు చూస్తున్నాడు కాబట్టి నేను అనేక పర్యాదలు ఈ విషయం హెచ్చరిస్తూ ఉంటాను ఈ గొప్ప జనం తమాషా చూసే సర్పంలి తేళ్ల గురించిగా నీకు ఎన్ని నేను చెప్పనవసరం వాళ్ళ గురించి కానీ లక్ష మంది ఎవరి మీద కూడా తీర్పు తీర్చారు అది యుగ సమాప్తి చివరిలో ఉంటుంది అంతే నీ సేవా విధానం మటుకు ఎవరి మీద నువ్వు చేయి చూపించడానికి ముఖ్యంగా సర్పంలి తెల గురించి ఎప్పుడు మాట్లాడద్దు నువ్వు నెగిటివ్ వాడికి నువ్వు ఎప్పటికీ అవకాశం ఇవ్వద్దు నువ్వు అంత ఇంత శారీరకంగా తయారైనావంటే నువ్వు ఆత్మీయ దిగజారిపోయిన వాడవే దిగజారిపోయిన దానివే ఒక దశ నుంచి ఇంకో దశకి నీకు ప్రమోషన్ ఎట్లు దేవుడు ఆత్మీయ జీవితంలో ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి నిన్ను ఉన్నతంగా లేవాల లేవనెత్తాలంటే నీకు ఇచ్చిన స్థితిలో నువ్వు ఎక్కడ విశ్వాసంగా ఉన్నావు ఇచ్చిన కొంత కొంత దాంట్లోనే నువ్వు విశ్వాసం ఉంటాయి కాబట్టి అధికమైన వాటి మీద నీకు అధికారం ఇస్తున్నప్పుడు అంటున్నాడా లేదా తలాంతులకు సంబంధించిన విషయం అది నీకు కొంత తలాంతలలోనే నువ్వు ఎంతో విశ్వాసం కనబరిచి కాబట్టి అనేకమైన వాటి మీద నీకు అధికారం ఇస్తున్నా అన్నాడు కాబట్టి ఆయన పట్లొక రాజ్యాంలో కూడా ఏ రీతి ఉంటుంది ఆత్మీయ స్థితిలో ఎట్లా ఒకరొకరు ఎదుగుతూ ఉంటారు అక్కడ మనం నేర్చుకుంటున్నాం నువ్వు అంతే ఎక్కడించిన గొంగలు అక్కడలా ఉండడానికి వీల్లేదు నువ్వు ఉన్నతంగా ఎదుగుతనే ఉండాల ఆత్మీయ స్థితిలో వాక్యంలో ఉన్నత స్థితికి ఎదుగుతూనే ఉండాలా ఎందుకంటే ఎంతగా మర్మంలో నీకు బయలుపరచబడుతున్నాయంటే అంతగా ఆయన నువ్వు ఆయనకు సన్నిహితంగా తర్వాత ఎంతగా ఈ వాక్యాలు నీకు బయలుపరచబడుతున్నాయంటే అంతగా నీలో ఆయన శక్తి బలపడుతుంది అన్నట్టు తర్వాత ఊహించుకో నీ సేవ ఎట్లా అటువంటి వాక్యాలు నీ జీవితంలో బయలుపరచబడ్డప్పుడు నీ సేవల నువ్వు అడుగు పెట్టినప్పుడు దుష్ట శక్తులు చీకటి శక్తులు ఎట్లా ఉంటాయి అక్కడ నువ్వు అడుగు పెడుతుంటేనే పరిగెత్తిపోవాలి ఎందుకంటే ఏసు ప్రవణీలో ఉన్నాడు కాబట్టి అంత సంపూర్ణంగా నువ్వు ఆయన హత్తుకోగలవా ఏసు ప్రవణి సంపూర్ణంగా హత్తుకోవాలంటే ఎవరికి నువ్వు తీరు పరిగి గురించి నెగిటివ్ గా మాట్లాడకు గురించి వ్యతిరేకంగా మాట్లాడకు ఏ పాస్టర్ల గురించి ఏ సంఘాల గురించి ఎవరి గురించి వ్యతిరేకంగా మాట్లాడద్దు ఎందుకంటే అవి వేస్ట్ టైం అంతా వేస్ట్ అయిపోతుంది నువ్వంతా నెగిటివ్గా ఆలోచించి నెగిటివ్గా ఆలోచించి నీ మైండ్ అంతా నెగిటివ్గా తయారైపోతుంది మనం ఎప్పుడు పాజిటివ్గా పెట్టుకోవాలి మన మైండ్ని నెగిటివ్గా పెట్టుకోవద్దు నెగిటివ్గా పెట్టుకుంటే నీకు నష్టమే జరుగుతుంది నీ తలాంతులు పనికి రావు ఎందుకంటే నువ్వు భూమిలో నాటేసిన వాళ్ళు లాగుంటావు నెగిటివ్గా మాట్లాడతావంటే నీ తలాంతులను వాడుకుంటలేవు నీకున్న తలాంతులు నువ్వు వాడుకోంగా ఇతరుల తలాంతుల మీద నువ్వు మాట్లాడతానో వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళిట్ల ఇట్లా వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా వాళ్ళ బోధి ఇట్లా వీళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకుంటావు అట్లయితే నువ్వు లక్ష నలభై నాలుగు వేల మందిలో సంపూర్ణంగా తయారు కాలేవు గొప్ప జనంలోకి పడిపోతావు ఏ గుంపులో ఉండాల్సిన ఆ గుంపులో ఉండిపోతున్నాడు కదా అన్యాయం చేసేవాడు అన్యాయమే చేస్తూ ఉంటాడు అక్రమంగా జీవించేవాడు అక్రమంగా జీవిస్తూ ఉంటాడు అపవిత్రంగా సారీ అపవిత్రంగా జీవించేవాడు అపవిత్రంగానే జీవిస్తూ ఉంటాడు నీతిమతులా ఉండేవాడు నీతిమతులు లాగానే ఉంటాడు పరిశుద్ధుడు లాగానే ఉంటాడు ఎన్ని గుంపులు ఉన్నాయా ఎవడు గుంపులో వాడే ఉండిపోతాడు మనం వీటన్నింటినీ తెలుసుకొని ప్రయాసపడుతున్నాము లక్ష నలభై నాలుగు వేల మంది గుంపులో ఉండాలనేసి ఈ మళ్ళీ ఈ పన్నెండవ అధ్యాయం నీకు ఎట్లా అర్థమవుతుంది ఆ గుంపులో ఉంటేనే అర్థమవుతుంది లేకుంటే ఈ లోకంలో ఎప్పటికీ అర్థం కావు ఎంతమంది వీటిని తప్పుగా అర్థం చేసుకున్నారు నేను విన్నా కూడా కాబట్టి పక్షిరాజు రెక్కలు మనకు అనుగ్రహించినాడు పక్షిరాజు అంటేనే ఏలోకి సాదృశ్యం మళ్ళీ ఆయన రెక్కల మీద మనల్ని మోసుకొని వచ్చిండు అనేసి నిర్గమ నేను పోయిన మీకు చూపించిన అటుపోయిన వారం చూపించిన మిర్గమ్మకాండము పంతొమ్మిదో అధ్యాయము మొదటి ఆరు వర్షాలలో మేము చూపించినది మీకు ఆయన ఆ పక్షరాజు రెక్కల మీద వారిని మోసుకొని వచ్చింది తర్వాత యశగ్రంథము నలభై అధ్యాయములో కూడా మనం ఆ విషయాన్ని మనం చూసిన పోయిన వరం ఏహో ఒకరుకు కనిపెట్టుకున్న నూతన బలము పొందుదురు అన్న వాక్యాన్ని మనం అటుపోయిన వారం చూసుకుందాం పక్షరాజు రెక్కలు కలిగి వాళ్ళు ఉన్నత స్థితిలో ఎదుగుతూ ఉంటారు విషయాన్ని వారు పరిగెత్తిన కానీ పోరు వాళ్ళు నడిచిన సొమ్మ సిల్లరు అన్న విషయాన్ని మనము ధ్యానించినాం అటుపోయిన వారం తర్వాత అక్కడ రాజులైన యాజక సమూహంగా మనల్ని మార్చుకున్నాడు అన్న విషయాలను మనం ఆరో వర్షంలో మనం చూస్తున్నాం మీరుగా మకాండము పంతొమ్మిదో ఆరో వర్షంలో మనల్ని పరిశుద్ధ జనంగా తయారు చేసిండు అని దాని తర్వాత రాజుల వంశము యాజక సమూహ రాజులైన యాజక సమూహంగా తయారు చేసుకున్నాను అక్కడ మనం చూస్తున్నాం అది పేదరికి అర్థమే అందుకు తన పత్రికలో రాసుకున్నాడు ఈ వాక్యం ఆ రోజు నెరవేరిందని ఆ రోజు నుంచి మన జీవితంలో ఈ రోజు వరకు నెరవేరుతుందని మనం చూస్తా ఉన్నాం తర్వాత ఈరోజు ఆ యొక్క ముఖ్యంగా నేను ముగింపు దశకు వస్తున్నాను పరుణాధ్యాయము గొప్ప జనాన్ని ప్రసవించినాక ఈ స్త్రీకి ఏం జరిగిందని అడిది పదిహేను వర్షం చూస్తున్నాం కావున ఆ స్త్రీ ప్రవాహం కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నది ప్రవాహంగా ఆమె వెనుక వెళ్ళగడక్కాను ఇంకప్పటికే రెక్కలుని రెక్కలతో ఎగిరిపోతా ఉన్నావు అయినా కానీ వీడేం చేస్తున్నాడు దుష్టుడు ఆ ప్రవాహమునకు కొట్టుకొని పోవులని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నది ప్రవాహంగా ఆమె వెనుక వెళ్ళగడక్కాను కాబట్టి దానికి సంబంధించిన విషయాలు దాని భూమి ఆ స్త్రీకి తన నోరు తెరిచి ఘట ఆ ఘట సర్ప తన ప్రవాహమును మునింగివేశాను భూమి మింగివేస్తుందన్న విషయం మనం అక్కడ కురహు సహోదరుల గురించి మనం ధ్యానిస్తాం కదా అదే రీతిగా ఇవన్నీ పాత నిబంధన కాలంలో జరిగినాయి నిర్గామాకాండం ప్రాంతంలో ఈరోజు ప్రకటన గ్రంథంలో మనకి ఇవన్నీ తిరిగి కనిపిస్తున్నాయి వీటిని ప్యారలల్స్ అంటాం ఇంగ్లీష్లో ప్రతిసారి ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ దుష్ ఈ దుష్టుడు అపవాది లక్షా నలభై నాలుగు ఏం చేయలేక ఆమె ప్రసవించిన మొగ శిష్యుమి వెంట పడినది పదిహేడు వర్షాలు చూస్తాను చూడండి అందుచేత ఆ ఆగ్రహము తెచ్చుకొని కోపం తెచ్చుకొని దేవుని ఆగ్గలిగా అయి కొనిచ్చు అప్పుడే అంతకుముందు తీసుకెళ్ళి దేవుని ఆగ్లి దేవుని ఆగ్గ్యగా అయి కొనిచ్చు ఏసుని గురించి సాక్షమించు ఉన్న వారైనా ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చీటగా బయలు పెడదాను మనం చూస్తాం ఈ యుద్ధము ఎకరవరకు దారి తీస్తాను వీడు వీడు ఈ గొప్ప జనం మీద యుద్ధానికి బయలుదేరి వాళ్ళని వశపరచుకొని వాళ్ళందరినీ చంపుతాడని ఇద్దరు సాక్షులకు సంబంధించిన వాక్యాన్ని మనం చూసినాం కాబట్టి ఇవన్నీ తిరిగి తిరిగి వెంటాడుతున్నాను మనల్ని కాబట్టి ఈరోజు నదీ ప్రవాహానికి సంబంధించిన విషయాలు చూపించేసి పన్నెండవ అధ్యాయాన్ని ముగించేస్తున్నా వచ్చే వారం పదమూడవ అధ్యాయాన్ని మనం ఆరంభించుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క ప్రవాహం దేనికి సంబంధించింది నిజమైన నదీ ప్రవాహమా వాడి నోట్ల నుంచి నదీ ప్రవాహం ఎట్లా వస్తుంది వాడైతే నిజమైన నది ప్రవాహం కానే కాదు ఇది చాలా మంది అంటారు చివరి కాలంలో వాడు అంతా అల్లకల్లం చేస్తాడు తుఫాన్లు లేఖిస్తాడు మనుషులంతా నీలం కొట్టుకోలాగున ఇట్లా రకరకాల బోధలు ఉంటాయి అవన్నీ తప్పని మనం అర్థం చేసుకోవాలా కానీ మనం ఇక్కడ చూస్తున్నాము ఈ నది ప్రవాహం దేనికి సంబంధించింది ఇప్పుడు కాబట్టి స్ట్రాంగ్ నంబర్స్లో చూస్తాము దాని తర్వాత కాలపు పుస్తకాలలో కూడా కొన్నిటిని మనం చూడే ప్రయత్నిస్తూ ఉంటాము అక్కడ ముఖ్యంగా యశా గ్రంథము యశాయ గ్రంథము ముఖ్యంగా యషయ గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయం యశయ గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఇక్కడ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలా ఈ జల ప్రవాహము దేనికి సంబంధించిందనే పడమటి దిక్కునున్న వారు యహోవ నామం నాకు సూర్యోదయ దిక్కునున్న వారు ఆయన మహిమకు భయపడగరు యహోవ పుట్టించి గాలికి కొట్టి ప్రవాహ జలం వలె ఆయన వచ్చిన పంతొమ్మిదవ వచ్చనంలో దానికి ముందు ప్రతి దండనను వస్త్రంగా వేసుకొనిను ఆసక్తిని పైవస్త్రంగా ధరించుకొనిను వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును తన శత్రులకు రౌద్రం చూపును తన విరదులకు ప్రతీకారం చేయును ద్వీపవాసులకు ప్రతీకారం చేయును కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ నదీ ప్రవాహం దేనికి సంబంధించిందనే యహో పుట్టించి గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ ఆయన వచ్చును సీయరు నొద్దకును తిరుగుబాటు చేయటం మాని మళ్ళుపోయిన వారి యొక్కకు విమోచకుడు వచ్చాను ఇదే యహోవా అయితే ఇంగ్లీష్ బైబిల్లో మొత్తం దానికి ఆపోజిట్గా ఉంది మొత్తం ఆపోజిట్గా ఉంది నేను అది ప్రయత్నిస్తాను తెలుగులకి దాన్ని తర్జుమా చేయడానికి ఎందుకంటే తెలుగు బైబిల్లో టోటల్లీ డిఫరెంట్గా ఉందని ఇక్కడ ఏముందంటే ఇంగ్లీష్లో దాన్ని తెలుగులో తర్జుమా చేస్తే కాబట్టి వారు పశ్చిమ స్థానం నుంచి యహోవా నామానికి ఆయన మహిమకు భయపడతారు భయపడతరు సూర్యోదయా దగ్గర నుంచి వాళ్ళు ఆయన భయ నామానికి భయపడదు శత్రువు వరదలా వచ్చినప్పుడు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది శత్రువు వరదలాగా వచ్చినప్పుడు అన్ని విషయం అది తెలుగులో లేదు శత్రువు వరదలాగా వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ అక్కడ ఏమైంది దేవుని యొక్క ఆత్మ వారికి వ్యతిరేకంగా నిలబడను అని కాబట్టి ఇక్కడ మనం ఏం చేసినామంటే ప్రవాహము శత్రువుకి సంబంధించింది శత్రువు వలె వెన్ ద ఎనిమిషల్ కమ్ ఇన్ లైక్ అ ఫ్లడ్ అని ఆ మొత్తం సెంటెన్స్ అంతా పోయింది తెలుగులో కాబట్టి మనం జాగ్రత్తగా పరిశీలించాలో ఇంగ్లీష్కి తెలుగుకి చాలా తేడాలు ఉంటాయి అనేది అనేసి మనం వాటిని రిజెక్ట్ చేస్తలేం ఎందుకు దేవుడు పర్మిట్ చేసిండే రెండింటిని కలిపి చదవడానికి అయితే అక్కడ ఏముందంటే తెలుగులో దేవుడే వారికి వ్యతిరేకంగా నిలబడనుంది కానీ శత్రువు వరద ప్రవాహం లాగా ప్రవాహం లాగా వచ్చిందన్న అక్కడ జ్ఞాపకం అక్కడ చెప్పబడలేదు తెలుగులా బట్ ఇంగ్లీష్లో మటుకు ఆ రీతిగా ఉందన్నట్టు అయినా కానీ శత్రువు ప్రవాహం వల్లే వచ్చినను దేవుని యొక్క ఆత్మ వారిని నిలబెట్టునంట వారికి వ్యతిరేకంగా కాబట్టి ఈ ప్రవాహము కృష్ణుని యొక్క సమూహానికి సాదృశ్యం శత్రువుకి సాదృశ్యం శత్రు యొక్క దూతలకు సాదృశ్యం కాబట్టి ఏ రీతిగా ఏలియా కొరకు ఆ యొక్క ఇస్రాయలియలు వెతుకుతున్నారు అతన్ని చంపడానికి కొరకు అదే రీతిగా ఏమి వెంట పడడానికి వెతుకుతూ ఉంటాం కానీ ఈమె ఎందుకంటే దేవుడు ఏమని కాచి కాపాడుతున్నాడు సీలింగ్ చేసుకున్నాడు కాబట్టి అందుకు మనం ఎక్కువ ప్రయాసపడుతున్నాం దీని గురించి నీకు సీలింగ్ అవసరం ఈ డౌట్స్ పడేటోళ్ళకి సీలింగ్స్ ఉండవు అనుమానించేటోళ్ళకి సీలింగ్స్ ఉండవు దాని తర్వాత వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇంకా శారీరకంగా జీవించే వాళ్ళకి సీలింగ్ ఉండదు అందుకు మనము వారిని హెచ్చరిస్తా ఉన్నాం ఏ రీతిగా నిన్నా సీలింగ్లకు ఆయన ఏ రీతిగా ఇవన్నిటిని తిరిగి తిరిగి రప్పిస్తుండనేదే మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం అన్నట్టు కాబట్టి సైతాన్ యొక్క ప్రజలు లేక వాని అనుచరులు అందరూ నరకానికి పోక తప్పదు ఎందుకంటే సైతాన్ యొక్క అనుచరులే తేళ్ళు కదా సర్పంబులు తేలను పంపిస్తుంటాయి కాబట్టి అవన్నీ భూమిలోకి అణచివేయబడుతున్నాయి నరకానికి వెళ్ళిపోతాయి చివరికి అనేది ఆ యొక్క వాక్యంకి అర్థం చేస్తుంది గొప్ప జనని మటుకు అతను ఆ చివరికి రక్షించుకుంటుండ అనేది మనం అంతవరకు అప్పటికి అవి తేళ్లు కరవడము వాళ్ళని కాటేయడము సర్పంబులు వాళ్ళని మరణానికి నడిపించడము అవన్నీ మనము ఐదవ బూరలో ఆరవ బూరలో చూసినాం కాబట్టి ఇవన్నీ తిరిగి తిరిగి నెరవేరుతాయనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం తర్వాత భూమి ఎవరిని మింగివేసింది అంటే కేవలము కురహకుమారులనే కాదు ఐగుప్తులం కూడా కదా జలంలో విసల్పదలు మంచిగా నడుచుకుంటూ అందులో నుంచి వచ్చేస్తున్నారు ఐగుప్తులు వచ్చినప్పుడు ఆ సముద్రం వాళ్ళని కప్పివేసేసింది కాబట్టి యశా గ్రంథంలో మరోసారి మనం చూస్తాం వీటిని ఐగుప్తీలకి ఐశ్వర్యులకి సంబంధం ఇది కొన్నిసార్లు కన్ఫ్యూజన్ ఉంటుంది మనకి ఎందుకంటే ఏవి తేళ్లు ఏవి సర్పం మనం అర్థం చేసుకోనికి కష్టపడతా ఉంటాం కదా అయితే ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు యశా గ్రంథము యాభై అధ్యాయము నాలుగవ వచ్చినంలో ఐశ్వర్యుల గురించి ఐగుప్తీల గురించి ఒకసారి చూడండి యశాయ గ్రంథము యాభై అధ్యాయము నాలుగవ వచనంలో మూడవ వచనంలో యహోవ ఇలాగో సెలవిచ్చినాడు మీరు ఊరకయే అమ్మవాడు తిరిగి కదా ఊక మీరు విమర్చింపబడతారు ఎందుకుపైన రక్షించేవాడు కాబట్టి ఆయన తన ప్రాణాన్ని ప్రధానంగా పెట్టి మనల్ని కొనుక్కునున్న విషయాన్ని జ్ఞాపనం చేస్తుంది మూడవ వచనంలో దేవుడైన యహోవ అనుకొని చిన్న దేమనగా తాత్కాల నివాసము చీటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తుకుపోయిరి మరియు అశూరు నిర్నిమితంగా వారిని బాధించాను కాబట్టి ఇక్కడ ఆశ్చర్యంగా ఉంటుంది ఐగుప్తులు కూడా వాళ్ళని కష్టపెట్టిండ్రు అసూరులు కూడా నిర్నిమితంగా అంటే ఏ కారణం లేకుండా ఏ కారణం లేకుండా ఇసల్పల్లిని బాధించర్నిమిత్తంగా అంటే ఏ కారణం లేకుండా ఐదవ వర్షంలో నా జల్లు ఊరికయే కొనిపోబడినారు వారిని బాధించి వారు వారిని చూసి గర్జించుచున్నారు ఇదే యహోవాక్ కాబట్టి గర్జించేది సింహం కదా గర్జించే సింహం అంటే సైతాను కాబట్టి ఐగుప్తు ఐషోరు రెండు ఒకటే అనేది మరోసారి ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు వారి ఏ రీతిగా శ్రమాల గుండీలను తీసుకుపోయిండ్రు శ్రమాల శ్రమ పెట్టిండ్రు అనేది దేవుడు మనకి ఇక్కడ ఇది తరచుగా మనం చూస్తూనే ఉంటాము ఇప్పుడు ఉంటుంది కూడా మనము ఐగుప్తు కాలమని ఉంటున్నది బబులోని కాలం అని కాబట్టి అసూరియులు ఏం చేస్తున్నారు మనం చూస్తూ ఉంటాం బబులో తర్వాత ఆశ్రయులు అనిపిస్తుంటారు దాని తర్వాత గ్రీస్ దేశ స్త్రీలు దాని తర్వాత రోమిలు కనిపిస్తుంటారు చరిత్రలో దేవునికి విరుద్ధంగా లేచిన వాళ్ళు ఏషియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయంతో చూస్తాం ఇది ఏషియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయం 24-25 ఇరవై ఐదు వర్షాలలో పద్నాలుగు అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రమాణపూర్వకంగా ఈలాగు సెలవిస్తున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయంగా జరుగును నేను యోచించినట్టుగా స్థిరపడును కాబట్టి ప్రతి ప్రవచనం నెరవేరుతుంది అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపం చేస్తాడు తర్వాత ఇరవై నా దేశంలో అశురును సంహరించేదను నా పర్వతముల మీద వారిని నలగదొరికేదను వాని కాడి నా జన్మల మీద నుండి తొలగిపోవును కాబట్టి అసురు ఇలా కాడి తన జన్మ మీద ఉంది అంటే లక్ష నలభై గొప్ప జనం మీద ఉంది సారి గొప్ప జనం మీద అసురు ఇలా కాడి ఉంది దాని నేను నలగొక్క దొరికేదని అంటున్నాడు దేవుడు వాని భారము వారి భుజంల మీద నుండి తొలగింపబడున్న కాబట్టి అశుర్యులు ఏ రీతిగా శ్రమల పాలు చేస్తున్నారు ఈ గొప్ప జనాన్ని అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే ఈషా శత్రువు శత్రు సమూహం అది జల ప్రవాహము వాళ్ళందరి తన యొక్క లక్షణ నలభై మీద పాడుతున్నారు అన్న మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం వీరందరినీ దేవుడు ఎట్లా కాపాడుతాడు అనేది గొప్ప జనాన్ని ఏ రీతిగా దేవుడు కాపాడుతున్నాడు అన్న విషయము మీకా గ్రంథాలు చేస్తాం మీకా గ్రంథము ఐదవ అధ్యాయము మీక గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగు ఏడు వర్షాలలో మీక గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగు ఏడు వర్షాలలో ఆయన నిలిచి యహోవ బలము పొంది తన దేడని యహోవ నామహాటను బట్టి తన మందను మీకును కాగా వారు నిలుతురు చివరికి ఆయన భూమి అంతంల వరకు ప్రబలుడగును ఆయన సమాధానకు కారకుడగును అశూరు మన దేశంలో చొరబడి మన నగరంలో ప్రవేశింపగా వారిని ఎదిరించటకు మేము ఏడుగురు గొడవలు కాపాడము యనమండుగురు ప్రధానాలను నియమితుము కాబట్టి ఏ రీతిగా అశురుని దేవుడు ఎట్లా ఎదిరించబోతుండే ఈ మనుషుల ద్వారా వీళ్ళందరినీ ఏ రీతిగా లేపబోతుంది కాబట్టి అశ్వరు నుంచి ఎట్లా దేవుడు వీళ్ళని కాపాడుతాడు అన్న విషయాన్ని ఈ రీ ఇక్కడ జ్ఞాపం చేయబడుతుంది సరే మేము ఏడుగురు గొర్రెల కాపర్లను యనమండుగురు ప్రధానులను నియమించము కాబట్టి ఏడు గొర్రెల కాపర్లు ఎవరు యనమండగురు ప్రధానులు ఎవరు ఇవన్నీ ఉపమాన రీతిగా చెప్పబడ్డాయి కాబట్టి వీటన్నిటిని మనం అదే రీతిగానే అర్థం చేసుకోవాలా నిజంగా ఏడు గొర్రెల కాపర్లు కాదు ఎనమండుగురు ప్రధానులు కాదు ప్రధానంటే రాజులే కదా గొర్రెల కాపర్లు అంటే సేవా జీవితంలో ఉండేవారు ఏ రీతిగా వీళ్ళు అశురు నుంచి గొప్ప జనాన్ని రక్షింపజేస్తారు ఏడు గొర్రె గొర్రెల కాపర్లు ఎనబండుగురు ప్రధానులు లక్ష నలభై మందికి సాదృశ్యం వీళ్ళు అశురు నుంచి గొప్ప బయటికి తీసుకొని ఒకటే మార్గం ఆయన వాక్యాన్ని ప్రకటించినప్పుడు విన్నప్పుడే వాళ్ళు బయటికి రాగలరు లేకపోతే సాధ్యం కానే కాదన్నట్టు ఎందుకంటే ఆత్మీయమైన బబులో నుండి ఈరోజు మనం ఉంటుంది ఆత్మీయమైన అరణ్యం ఇంకటి మనం పోయింది మనం ఉంటుంది అరణ్యంలో మనం అరణ్యానికి కొనిపోపబడ్డాం కదా మన దేవుడు రెక్కలిచ్చేడు సైతాని యొక్క ప్రవాహం నుంచి తప్పించుకోవడానికి తేళ్ళు మనం ఏం అరణ్యంలో మనం ఉంటున్నాం ఇది ఆత్మీయ అరణ్యం ఈ లోకం అందుకే మనం ఒంటరి ఎప్పుడు ఆత్మీయమైన బొబులో నుండి మతపరమైన క్రైస్తవ జీవితమే ఆత్మీయమైన బొబులోను ఆత్మీయమైన ఇష్ట్రాలు అంటే లక్ష నలభై నాలుగు మంది మరియు సమూహం వీళ్ళందరూ ఆత్మీయ ఇస్రాయల్ గొప్ప సంపూర్ణంగా ఎప్పుడు తయారవుతారు అంటే సర్వసతంలోకి వచ్చినప్పుడే అంతవరకు వాళ్ళు సగం సత్యం సగం అబద్ధమై ఉండి అదే రీతిగా శ్రమలుగా ఉండబోతూ ఉంటారు కాబట్టి లక్ష మంది మటుకు శ్రమల కాలంలో కాపాడబడతా ఉంటారు వీరి కొరకొక స్పెషల్ ప్లేస్ దేవుడి దగ్గర పరచకుండా అది ఆత్మీయమైన స్థలం సేను పర్వతం అది అది ఆత్మీయమైన స్థలం కాబట్టి దేవుడు వారిని ఎప్పుడు ఆ పర్వతం మీద కాపాడుతూ ఉంటాడు తర్వాత నీ సేవా విధానంలో అశూరుల కాడి విరిగిపోతుంది నువ్వు చెప్పే వాక్యాన్ని బట్టి కాబట్టి నీ నీ వాక్యం అట్లా స్పందించినప్పుడు వారి మీద ఉన్న కాడి పడిపోతుంది అన్నట్టు అంతవరకు వాళ్ళు మోస్తున్నారు భారము అబద్ధము అబద్ధ బోధని సైతాను కక్కినప్పుడు అందులో నుంచి వచ్చే ఆ యొక్క ప్రవాహము తేళ్ళకు సంబంధించింది అబద్ధ బోధలకు సంబంధించింది కాబట్టి మనము వాటిని ముట్టుకోలేము వాటిని తృణీకరించినాం కాబట్టి ఆ జల ప్రవాహానికి ఎవరు కొట్టుకొని పోతున్నారంటే గొప్ప జనము అనేది మనం అక్కడ అర్థం చేసుకుంటున్నాం అందుకే పతపరమైన క్రైస్తవ జీవితాన్ని అంతా అబద్ధ మనం మటుకు భయంతో పరిగెత్తలేం ధైర్యంగా రెక్కలు కలిగి ఎగిరిపోతున్నాం మనం గొప్ప జనం మటుకు పరిగెత్తున్నారు కాబట్టి ఈ స్త్రీ ఏ రీతిగా అంతే అంత వాహ్యం మందికి సంబంధించింది కాబట్టి మరోసారి తిరిగే యశ గ్రంథము యాభై రెండవ వెళ్ళిపోతాం మనం చూడండి యశ గ్రంథము యాభై రెండవ అధ్యాయము పదకొండు పన్నెండులో ఏ రీతిగా మనం ఉండాలడి దగ్గర జ్ఞాపనం చేయబడుతుందని వాక్యాన్ని ముగించక ముందు ఈ విషయం చూపిస్తుంది పోవుడి పోవుడి అచ్చట్ నుండి వెళ్ళిపోవుడి ఇది నీ సేవ నువ్వు ఎక్కడి పోవాలా మనుషుల హస్తాల చేత నిర్మించబడ్డ మందిరంలోనే నివసించనున్నాడు అలా అక్కడ ఎందుకు అంటుకుని ఉండాలా అవన్నీ అబద్ధ బోధలతో నిండింది ఫ్రాక్చర్ కల్ట్ బోధలు డిస్పెన్సేషనిజం బోధలు రకరకాల మోసంతో కూడిన బోధలు అంత మోసంగా అంత పులిపే మూడు కొంచెంలో పులిసినయే మూడు గుంపులు పులిసినయే ఆ గుంపులలో ఉండడానికి వీలు అందుకే మీరు బయటికి వెళ్ళిపోవాలి పొండి పొండి త్వర త్వరగా బోండి లేకపోతే వారి పట్టిన దూసి నీంగ పడుతుంది మహాబబులను పట్టినము కూలెను అది దొంగల గుహగా మారిందన్న కాబట్టి అచ్చట్ నుండి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దాని యుద్ధ నుండి తొలగిపోడి మూడు సార్లు చెప్తుండే ఇక్కడ పొండి బోండి దాని వద్దరిని తొలగిపోండి యహోవా సేవ ఉపకరణములను మోయవారులారా కాబట్టి లక్ష నలభై నాలుగు వేల అంటే ఎవరంటే దేవుని యొక్క సేవా ఉపకరణం మోయవారు అంటే ఆయన సేవ ఎటువంటిది అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది నీ సేవా విధానము ఎట్లా ఉంటుందంటే ఆయన మందిరంలో సేవా ఉపకరణాలని పాటించే వాడిలాగానే ఉన్నాను అసలైన బలిపీఠం నువ్వే అసలైన దంగాళం నువ్వే అసలైన ఆ మన్నాగల పాత్ర నువ్వే అసలైన ఆ యొక్క తెలుగులో ఎందుకు నా జ్ఞాపకానికి వస్తులేదు ఆర్క్ మందసపు పెట్ట నువ్వే అసలైన మందసపు పెట్ట కూడా నువ్వే ఇవన్నీ ఆత్మీయమైనవి కాబట్టి మందిరంలోని ప్రతి సేవ గొప్పకరణం లేని మోయవాళ్ళం మనమే కాబట్టి మనం బహు పవిత్రంగా జీవించాలా నీ నోట్ల నుంచి చెత్త రావద్దు ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడద్దు మాట్లాడుతున్నా నువ్వు దాన్ని పట్టి పట్టినట్టు ఉండాల బహు జాగ్రత్తగా నువ్వు జీవించడం నేర్చుకోవాలి నీ సేవ సంపూర్ణంగా తయారు కాదు ఇప్పుడు చూడండి పన్నెండు మీరు త్వరపడి బయలుదేరు ఎప్పుడు కూడా మీరు త్వరపడి బయలుదేరారు ఎందుకంటే భయంతో పరిగెత్తే వాళ్ళని కాదు మనం పారిపూరితిగా వెళ్ళం మనం యహోవ మీ ముందర నడుచును ఇస్రాయల్ దేవుడు మీ మీ సైన్యపు వెనకటి భాగంను కాబలి కాయును కాబట్టి లక్ష నలభై నాలుగు వేల మందికి ఉన్నంత ఇతర గుంపులకు ముఖ్యంగా గొప్ప జనం కూడా ఆయన మనకి ముందున్నాడు వెనకలా ఉన్నాడు చెప్పండి యహోవ మీ ముందర నడుచును తర్వాత ఇస్రాయలు దేవుడు మీ సైన్యపు వెనకకి భాగంలో కావాలి కానీ ఎట్లుంటే చెప్పండి ముందెట్లుంటాడు వెనకలు ఎట్లుంటాడు ఆయన ఇక్కడుంది వాక్యం ఆయన ముందర నడుస్తాడంట నీ వెనకలా కావాలి కాస్తాడంట ఎటువంటి దేవుడు చూడండి ఆయన ఊహించలేని అసలు ఊహకే అంతు దేవుడు ఈ దేవుడు దాన్ని మనకి తన గుణగణాలన్నిటినీ నేర్పుతున్నాడు కాబట్టి మనల్ని ఎంతగా ప్రేమించింది అనేది అర్థం చేసుకుంది ఒకేసారి ముందు వెనకాల ఎట్లా ఉంటాడైనా ఆయన ఎక్కడైనా ఉండగలడు నీ హృదయంలో ఉండగలడు నీ తల మీద ప్రతి స్థలంలో ఉండగలడు నీ పక్కన ఉండగలడు నువ్వు కూడా అంతే నువ్వు ఆయన హృదయంలో ఉండగలవు నువ్వు ఆకాశంలో ఉండగలవు సినిమా ఉండగలవు అనేక ప్రాంతాలలో నీ ఆత్మ పోయి సేవ చేయగలదు కాబట్టి ఈ విషయం గ్రహించి బహు జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు టాక్స్ చేయొద్దు ఎవరి గురించి ఎవరికి వచ్చే అవకాశం పోగొట్టుకుంటేవేమో నువ్వు లక్ష నలభై నాలుగు అవకాశం నీకు ఓపెన్ కావి వాక్యాలు లేకపోతే నీ నీ పరిచర్యల్లో ఈ ఓపెన్ కావి రహస్యాలు బయటికి రావు ఎందుకంటే ప్రతి రహస్యం మన ప్రభుదే అవి బయలుపరచబడ్డప్పుడు మనవి మన సంతతి వారివి కాబట్టి లక్ష నలభై మందికి ముందు బయలుపరుస్తాడు దేవుడు వారి ద్వారానే గొప్ప జనం బయలుపరచబడుతుంది ఎందుకంటే వాళ్ళే కదా మన సంతతి అందుకే పౌలు ఈ సత్యాన్ని గ్రహించినాడు మనం త్వరగా వెళ్ళిపోవాలి త్వరగా బయటికి వెళ్ళిపోవాలి ఆలస్యం మనం ఎట్టి పశు ఆలస్యం చేయద్దు కొన్నిసార్లు అనిపించింది నాకు నిన్నెడు దినేను వాక్యం పంచుకుంటున్నా ఒక స్థలంలో కొన్నిసార్లు బాధ ఎన్ని సంఘాల నుంచి నేను బయటకు వచ్చినాను తెలుసా లెక్క నేను చిన్నప్పటి నుంచి లాస్ట్ సంఘం వరకు నాలుగు సంఘాలలో నేను కాలం గడిపి బయటకు వచ్చిన వాడిని బాధ అనిపించాడు అక్కడ పోతుంటే కూడా బాధ అనిపించాడు ఇంకేదైనా సంఘాన్ని పోతున్నా బాధ అనిపించాడు తృప్తి ఉండకపోయాడు అక్కడ కూర్చుంటే ఎందుకు నాకు అర్థమైంది దేవుడు డైరెక్ట్గా చెప్పాడనేసి ఆయన నేర్పిస్తూ ఉంటాడు నడిపిస్తా ఉంటాడు త్వరగా బయటికి వెళ్ళిపోండి పొండి కొండి పొండి మూడు సార్లు హెచ్చరించిండ్రు అనేక పర్యాలు మనం వింటలేం నేనేదో దుఃఖపడతాను అక్కడి నుంచి ధర్మేశ్వరు ఇక్కడి నుంచి ధరమేశ్వరు నాలుగు మూడు స్థలాల నుంచి తరిమేసిండ్రు డైరెక్ట్గా తరమలేదు కపటంతో తరిమేసిండ్రు ఎట్ల అయితే నేను తరిమేసిండ్రు నేను వాళ్ళ మీద ఎందుకు దుఃఖపడాలా వాళ్ళ గురించి ఎందుకు వ్యతిరేకంగా దేవుడే ఈ వాక్యాన్ని నా జీవితం నెరవేర్చండు అని నేను చివరికి సంతోషిస్తున్నా ఇది కేవలం దేవుడి వల్ల కలిగింది ఆ వల్ల కలిగింది కాబట్టి ఈ మంది ఏ చర్చిలో ఉండలేరు బాగా చేసుకోండి మీరు ఏ చర్చికి పోయి శివార్త ప్రకటించినా అక్కడ మటుకుంటలేరు మీరు అక్కడ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా మళ్ళా పాత నిబంధన ఆచరాలన్నీ నువ్వు పాటించాలి పండుగలు చేయాల్సి వస్తుంది బర్త్డేస్ చేయాల్సి వస్తుంది క్రిస్మస్ పండుగ చేయాల్సి క్రిస్మస్ చెట్టు పెట్టాల్సి చర్చి స్థాపించడం ఖచ్చితంగా క్రిస్మస్ స్టార్ అన్ని ఆచరాలు చేయాల్సి అన్ని పండుగలు చేయాల్సి వస్తుంది సమాదుల పండుగ చేయాల్సి వస్తుంది కోత అన్ని పాత కాలపు పండుగలు చేసి దుష్టాత్మలను తెచ్చిపెట్టుకుంటావు నీ జీవితంలో ఆత్మీయమైన దుష్టత్వం అంటాం దాన్ని కాబట్టి అందుకు మనం లక్ష నలభై మంది మతపరమైన క్రైస్తవ సంఘముల నుంచి బయటికి రావాల్సిందే నేను డైరెక్ట్ చెప్పేస్తున్నా ఇంకా మొహమాటం లేదు కొరింతలు పత్రికల పౌలు దాన్ని జ్ఞాపకం చేస్తాడు ఒకసారి మరోసారి చూపించేసి నేను వాక్యాన్ని ఇస్తాను రెండో కొరింతలు పత్రిక ఆరవద్యం అనుకుంటారు రెండో కొరింతలు పత్రిక ఆరో అధ్యాయము పట్టేట వచ్చిన కావున మీరు వారి మధ్య నుండి బయలు పెడలి ప్రత్యేకంగా ఉండు మరి నీకు సహవాసం ఎట్లుంటుంది కదా వారి సహవాసంలో అంటే దుస్థితి నీకు పడుతుంది కాబట్టి నీకు కావాల్సిన సహవాసము లక్ష మందితోని సత్యాన్ని ప్రేమించే వాళ్ళే సత్యాన్ని అన్వేషించేవాళ్ళు సత్యాన్ని పాటించే వాళ్ళే అసలైన సంఘం అదే పరిశుద్ధమైన నిష్కలంకంగా ఆ మచ్చ మడుత లేని పెళ్లి కుమారితే కాబట్టి వాళ్ళ మధ్య నుంచి మీరు బయలుదేడాలి ప్రత్యేకంగా ఉండడి అపవిత్రమైన దానిని ముట్టకూడద కూడదని ప్రభు చెప్తున్నాడు చెప్పదని మీకు చూపిస్తే ఈ విషయం ఈ అపవిత్రమైన దాన్ని రెండు సార్లు మనం ఈ వాక్యం యక్ష గ్రంథాల చూస్తున్నాం ఇక్కడ చూస్తున్నాం అపవిత్రమైన దానిని ముట్టకూడదు ఎప్పుడు కూడా ఏంటది అపవిత్రమైనది అన్న విషయం మనం చూస్తున్నాం కాబట్టి ఎన్నిసార్లు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు యక్ష గ్రంథాల జ్ఞాపం చేస్తుంటే మూడు సార్లు బయటికి వెళ్ళిపోండి బయటికి వెళ్తాడు డిపాటి డిపాటి పొండి పొండి వారి మధ్య నుంచి బయటికి వెళ్ళిపోండి అపవిత్రమైన వాటిని ఏది కూడా ముట్టద్దు అంటే అర్థమైందంటే వారి సహవాసంలో ఉంటే నువ్వు అపవిత్రమైన వాటిని ముట్టాల్సి వస్తుంది వాటికి నేను వాక్యాన్ని ముగిస్తున్నా ఉచ్చవరము ఈ ఒక ఘట బహు ఉగ్రత కలిగి ఏ రీతిగా తన సంతానం ఆ స్త్రీ సంతానాన్ని సంతానం మీద అన్న విషయం వాళ్ళు అప్పుడప్పుడే దేవుని యొక్క వాగ్దానాన్ని వెంబడిస్తున్నారు వాగ్దానాలు పాటిస్తున్నారు దేవుని గురించి ఏసుక గురించి సాక్షినిస్తున్నారు ఆ టైంలోనే వాడు వాళ్ళని అటాక్ చేస్తున్నాడు అట్ వచ్చే వారం నేను ఆ యొక్క వాక్యాన్ని చూపించి దాన్ని ముగించి పదమూడవ వాగ్ఞాన్ని మనము ఆరంభించుకుందాం అటువంటి కృపని ప్రభు అనుగ్రహించడానికి ప్రార్థిస్తాం పరశుద్ధర వాగు దేవా మీకు వదనాలు ఏసయ్యా ఇస్రాయల గొప్ప తండ్రి మీ కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నైనా ఈ యొక్క మంది యొక్క సేవ జీవితం గురించి మీరు మా తను మాట్లాడినారు ఏ రీతిగా తండ్రి అశ్రీయుల కాడిని చివరిని ఇస్రాలు పదినరా తప్పించిండ్రో మీరు మాకు ఆ పైనాపగిస్తుండే ఈ రోజు అవును ప్రభా క్రీస్తుని పూరి నడుచుకోమన్నారు మీరు మీరు ఏ రీతిగా తండ్రి గొప్ప జనాన్ని రక్షణ నడిపించిండ్రో మీ చింతగా నడిపించుకున్నారో మేము ఆ రీతిగానే ఈ రోజు ప్రభ రక్ష నలభై గొప్ప జనాన్ని మీ చింతకు నడిపించాలా అందుకొరికి ఇవన్నీ మీరు మాకు చూపిస్తున్నారు లేని చెవి మాకు అర్థం కాకపోయాడు ప్రభ ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని సమాచారైనా అర్థం కాకపోయాడు ప్రభ కానీ మీరే కనికరించి మా అప్పట్లు ఎంతో ప్రేమ కలిగి వీటన్నిటినీ మాకు చూపించినందుకు మీకెంతో వనలాలు అర్పించుకుంటున్నాం నైనా అవును ప్రభా ఎంత గొప్ప దేవుడవునైనా మీరు మా ముందు ఉంటున్నారు మా వెనకలా ఉంటారు కాబట్టి నేను ఇంకా ఎవరికి భయపడను దేని విషయంలో చింతించాను దేని విషయంలో అనుమానించాను కాబట్టి నేను సమస్తాన్ని పెంటకు ఉపగించుకుంటున్నాం అవును ప్రభా పరలోక రాజ్యమే మా స్థలం ప్రభా అదే మేము ఉండాల్సిన జీవనం జీవిత స్థలం ప్రభా శాశ్వతమైంది దాని కొరకు మేము ఎంతకన్నా ప్రయాసపడుతున్నాం ప్రభావా అనేకులను తీసుకుని రావాలని ఆశపడుతున్నాం స్వార్థం లేకుండా కాబట్టి నేను అటువంటి నిస్వార్థమైన సేవ మీరు మాకు అనుగ్రహించినారు కాబట్టి జాగ్రత్తగా మేము పరిశీలించి జీవించలేగన్నా ఎవరి గురించి వ్యతిరేకంగా మాట్లాడకుండా ప్రతి మిమ్మల్ని చూపిస్తూ వాక్యంలో నడిపించాలా అనేకులను మాకు వ్యతిరేకం ఉన్న వాళ్ళ గురించి కూడా తలం మేము తప్పుగా వారిని అటువంటి ఆత్మని మా హృదయంలో పుట్టించి మహిమనుందండి ఈ రాత్రి మంచి దయచేయండి వేయకునే లేసి మిమ్మల్ని స్థితించాలన్నా సహాయపడమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి మన ప్రభు ఏసు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడ ఎండును గాక ఆమెన్య అందరి